ఒకటి జీహ ఒకటి రెండు రెండు పనులు చేసే ఉన్నాయన్నమాట మనకి జివేంద్రియము గుహ్యేంద్రియము ఈ రెండు రెండు ద్వారాలు రెండు స్వాధీనపరచుకున్న వాడే మనసు జోలికి వెళ్ళగలుగుతాడు అతి వేడి అతి చల్లన ఆరు రుచులు అతి తినకూడదు ఇవి బలంగా తినేటటువంటి వాడికి మనసు ఎప్పటికీ స్వాధీనం అవ్వదు అదేనండి కాబట్టి ఆ రసనేంద్రియాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే తాళం ఉంది తాళం చేయ ఉంది దీటం రావడం వాళ్ళ దగ్గర తాళం చేయలేదు కనీసం తాళం చేసి సంపాదించావు వృధా ఏం పోల కాబట్టి అన్లాక్ చేయడం రావడం నీకు అంతే నైపుణ్యం లేదు ఒక పక్కకి తిప్పు లాక్ పడిపోద్దామా ఒక పక్క తిప్పుడు తెరుచుకుంటుంది మనసు మించి వేరే ఏం లేదు ఆ నైపుణ్యం నువ్వే గుర్తిరగాలి చాలా మంచి సాధన అది ఎందుకంటే అన్నం యొక్క సూక్ష్మాంశము మనసు మనసు ఎక్కడి నుంచో తయారవు తినే ఆహారంలో ఉన్న గుణాల చేతే మనసు తయారవు కాబట్టి అది స్వాధీనపరుచుకోవాలి రోజు భోజనం ఎలా ఇస్తారు ఇదేం ప్రశ్న అండి అంటారా అంటే అన్నానికి అన్నం కూరకు కూర పప్పుకు పప్పు సాంబారు సాంబారు చట్నీ చట్నీ అలా విడివిడిగా తింటారా ఎలా తింటారా నా ప్రశ్న అని కలిపి తినాలి అర్థమైందండి చూస్తా మీరు అందరూ భోజనం చేసేటప్పుడు ఎలా నాసేపట్లో చూస్తా నేను చెయ్యి అసలు ముందుకు నడవదండి సమాచారం లేదు ఏమ్మా నీ గోపికనీ చేతిలో ఉన్న ఆయుధాలనేది దాన్ని ప్రయోగించుకోవాల్సిందే నామస్మరణే చేస్తావో ధ్యానమే చేస్తావో ఇష్టం విచారణే చేస్తావో మౌనంగానే ఉంటావు అన్ని ఉపాయాలే ఏదో ఒక ఉపాయాన్ని విన్న తర్వాత స్పీచెస్ వేరే వాళ్ళ వినోద అలా కాదు లోకాభిరాయి కరెక్ట్ చెప్తుంట ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంటాయో ఆ ప్రాబ్లమ్స్ ఎలా అభివృద్ధి వాళ్ళు అలా వేరే కథలు చెప్తూ ఎక్కడో చిన్నద్దు ఈ స్పీ ఒక పదం అర్థం చేసుకుంటూ స్పీచ్ అంతే అలా విని అలా విని ఓరుకున్న వాళ్ళు సమాజంలో తొంభై శాతం కాబట్టి వాళ్ళు అలా సరే వాడికి కూడా అవసరం లేదుగా వినేవాడికి కూడా అవసరం లేదుగా నేనేమైనా సరే మార్పు సాధించాలన్నవాడు ఈ జన్మలోనే ముక్తిని సాధించాలన్నవాడు వేరుగా ఉంటాడు ప్రపంచమంతా కావాలి అవకాశం వస్తే ముక్తి కూడా కావాలి వాడవు ప్రపంచమే కావాలి ముక్తి అక్కర్లేదు వాడవు తిరుగు కాబట్టి ఆ మూడు పద్ధతులుగా ఉన్నటువంటి ఉత్తమ మధ్యమ అధమ ఆ స్థితి భేదాన్ని బట్టి ఏదైనా ఉంటుంది ఏమీ పట్టుకోకుండా ఉంటే గ్యారంటీగా ఉంటాం మన చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పట్టుకుని వేలాడమే అలవాటు చేయలేము ఏమీ పట్టుకోకుండా ఉండం అనేది అలవాటు చేయలేమా అభ్యాసంలో లేదు ఏం పట్టుకోదమ్మా మాకు పట్టుకోదే మీరు కూడా అదేనమ్మా సహజ స్వభావం అదే సహజ స్వభావం అదే కాని వేసుకున్న ముసుగు బలంగా ఉంది మీరు రికార్డింగ్ లో వేస్ట్ కావట్లేదు మెమరీ వేస్ట్ అయిపోతుంది కంటెస్ట్ ఉండ నాయన మెలకువ అవ్వానా డిస్టర్బ్ అయిందా నిద్రవాలానా ధ్యానం అంటే ఏంటి మన ఉన్నారు అని తీలేవు ధ్యానం అంటే ఏంటి అసలు మనసు బుద్ధి ఏంది ఏం పని చే ఆహా కానీ నువ్వు మేలుకొని ఉండాలి అవన్నీ పని ఒక ఎత్తు కానీ ప్రధానం ఏంటి నువ్వు మేలుకొని ఉండాలి నీ సమక్షంలో పని పనిచేయకుండా ఉండాలి అదే కదా తప్పు అది పోవాలనేగా ధ్యానం చేయమని చెప్పేసి ధ్యాన సాధన ఎందుకు అంటే కల్పిత నిద్ర అది రోజువారీ రాత్రి నిద్రపోతున్నావు కదా ఆ నిద్ర పోయే నిద్రలో నీకు తెలివి ఉండలేదుగా అందుకని ఏం చేసావు అక్కడ ఎట్లా ఉన్నావు అలాగే తెచ్చిక్కడ పెట్టావు మళ్ళా ట్రైనింగ్ అనమాట కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఓపిక సేపు ఏం చేసావు మళ్ళా అదే నిద్రని కల్పితమైన పద్ధతిలో ట్రై చేసావు అప్పుడేమైంది అలలు అలలుగా ఆ మనసు ఎలా పనిచేస్తుందో నీకు తెలిసింది చూస్తూ ఉన్నావు మనమనం లేదు కాదనిలేదు ధ్యానంలో క్రమేపీ అలలు ఎక్కడ పుట్టినాయో అక్కడే విరిగిపోతాయి సముద్రంలో అలలు ఎక్కడ పుడతాయి ఒడ్డు మీద పుడతాయి ఎక్కడ పడిపోతాయి ఎక్కడ పుట్టాయో అక్కడే పోతాయి అవి సముద్ర గర్భంలో అలలు ఉండవు అర్థమైంది మనసు యొక్క అంతరాంతరాలలో ఏమి ఉండదు దేహ మనా దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క సంఘాతమైనటువంటి ఒడ్డు మీదనే అలలుంటాయి ఈ నాలుగింటిని నువ్వు విడివిడిగా చూడడం అభ్యాసం చేయడమే ధ్యానం అంటాయి ఓహో ఇది శరీర భాగం ఇది ప్రాణభాగం ఇది మనోభాగం ఇది బుద్ధి భాగం ఊరక చూస్తూ ఉండు క్రమేపీ అలలు వస్తూ ఉంటాయి విరిగి పడిపోతుంటే అలలు వస్తాయి విరిగి పడిపోతుంది పుట్టిన చోటే అలలు పడిపోతూ ఉంటాయి చొడగా చూడగా చూడగా చూడగా చొడగా ఇది ధ్యానం అంటే ఇది చేస్తే ఏమయ్యావు ఇదే పని నిద్రలో కూడది ఇప్పుడు చేసావు కదా ట్రైనింగ్ ఎక్స్పెరిమెంట్ అక్కడ చేయి అప్పుడేమైంది ఆరు గంటల నిద్ర కూడా సాధన కాలంగా మారిపోయి అప్పుడు నష్టమేమందా ఇలా వెనకబా కళా నిద్ర అనే మూడింటిని గమనిస్తూ సాక్షివై ఎదగాలి అధిగమించాలి ఏదైనా చెయ్యాలి సరిగితే అయ్యే పని కాదు ఇదంతా చేత చెయ్యాలి ఈ రోజు వారి జీవితంలో నువ్వు దాన్ని అమలు చేయాలి నువ్వు ముందు విచారణ చేసి చూసుకుంటాం అది అట్లా జీవిస్తే అది అవుతావు నువ్వు ఏం చేస్తావు ఎట్లా తెలుస్తుంది అనేది నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రశ్నలు వస్తాయి ఏ స్థితి కాస్తుంది అనుభవ్యుడైతేనే చదువుతాడు లేకపోతే పుస్తకం పాఠమే స్వయంగా తురి అనుభవం నువ్వు ఎక్కడ చిక్కుపడ్డావో వెంటనే గ్రహించేస్తాడు పరిష్కారం చదువుతాడు లేదనుకో పుస్తకంలో పాఠమే కలలు తెలియకుండా వస్తాయా వాటిని అసలు ఎవరు రమ్మన్నారు ఎవరు మీ జ్ఞాపకాలే కళలు ఎన్ని బలమైన జ్ఞాపకాలుంటే చెప్ప ఎన్ని బలమైన జ్ఞాపకాలు ఉంటే అన్ని కలయా అది ఇప్పటివే ఉండాల్సిన అవసరంలే బ్రాడ్ ఫార్వర్డ్ కూడా ఉండే కాబట్టి ప్రతిదాన్ని ఉపేక్ష ఉదాసీనతతో అధిగమించాలి ఎప్పుడన్నా సినిమా హాల్కి వెళ్ళారా వెళ్ళలేదా సినిమా చూసిన వాళ్లే కదా మొదట ఏం జరుగుతుంది సినిమా హాల్లో మొదట ఏం జరుగుతుంది ముఖ్యమైన విషయం తెర కనపడదు చీకటి దానికంటే ముందే ఉంది చీకటి చీకటిలో తెర ముందు తెర వెలుగుతుంది వెలిగిన తెర ఆ బొమ్మలు కదిలే బొమ్మలు వస్తాయి కదిలే బొమ్మలకి ఆడియో వీడియో వస్తాయి కలర్ఫుల్స్ వస్తాయి ఇది సినిమా మన మన లోపల కూడా అదే ఉంది అంతేగా ప్రకాశం లేకుండా బొమ్మ తిరుగుతుందా అవును ప్రకాశం ఉండాలిగా ఉంది అసలు ప్రొజెక్టర్లో ప్రకాశం ఉండాలి అది లేకుండా ఎన్నున్నా పవర్ ఉంది రీల్ తిరిగింది ప్రకాశం లేకపోతే ఏం చేస్తావు కాబట్టి సినిమా మొత్తానికి ఆధారం ఏమిటి ప్రకాశం అర్థమైందా కాబట్టి మన కళ అనే సినిమా కూడా ఆధారం ఏమిటి ప్రకాశం కాబట్టి అల్టిమేట్గా నువ్వేం పట్టుకోవాలి నీ లోపల ఉన్న ప్రకాశాన్ని గుర్తించాలి వెలిగే తెర మాత్రమే కనపడాలి సినిమా కనపడకూడదు ట్రై చేశారు ఇప్పుడు సినిమా హాల్లో చూస్తూ ఉంటే సినిమా కనపడకూడదు కొట్టి ఒలిగే తెరే కనపడాలి అదే నాటక ద్వీప ప్రకరణం వేరే ఇంకేం లేదు అంటే మీకు చెప్తే అర్థం కావట్లేదు అని ఎట్లా మీకు తెలిసినటువంటి ఉపమానాలు చెప్తున్నాం అది ఇదంతా ఏంటంటే కొద్దిగా అక్కడికక్కడ సమాధానం చెప్పే పెద్ద తమ్మ ఏదైతే అల్టిమేట్ గా కొన్ని స్పష్టమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి వాటిని మటుకు ఖచ్చితంగా మనం సాధించి తీరాలి అవి మాటల గాడితే పని కాదు సానుభూతి ప్రమాణంతో సానుభూతి ప్రమాణం లేకపోతే అక్కడ నిలబడలేవు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆ సానుభూతి ప్రమాణాన్ని సాధించాలి సాధించకుండా జ్ఞానంలో ముందుకు అడుగు పడవు ఏం చదివినా తెలిసినట్టే ఉంటుంది ఏమి తెలిసినట్టే ఉంటుంది చెయ్యబో రాదు కారణం ఏంటంటే కొండ ఎవడో చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నావు నువ్వు కొండ చెయ్యలే ఎట్టొస్తుంది కాబట్టి కొండ చెయ్యాలి చేస్తే కదా ఆ తెలివితేటలు వచ్చే అమ్మాయి బెల్గొట్టారా లేవండి లేవండి బాబు లేవండి పది నిమిషాలు రెడీ అవ్వండి మళ్ళీ పది నిమిషాలు టైం పడుతుంది వాళ్ళు కూడా కుర్తీలు మనం అడ్డం